కాబట్టి సత్యం అన్నది ఎంతమంది దాన్ని పాటిస్తున్నారని ఒకటే దాని మీద ఆధారపడి ఉండదు అది అజ్ఞానమునకు తగి ఉన్నది ఏంటి మొత్తం సమాజం కూడా ఆయన రకంగా ట్రీట్ అది అజ్ఞానమునకు ఎంతయూ తగి ఉన్నది ఈ పండితులు చెప్తున్నారు ఆ జన్మలందరూ అలా చెప్తున్నారు ఇదంతా కూడా చాలా అసందర్భమైంది నేను ఇవాళ ఒక సత్సంగానికి వెళ్ళా ఒకవేళ కుర్చీలో కూర్చొని పది మంది ఏదో అడుగుతుంటే చెప్తున్నా ఒక ఆయన చాలా సీరియస్గా ముఖం పెట్టేసి ఒక ప్రశ్న అడిగాడు ఏమిటంటే ఆ ప్రశ్న బ్రహ్మ మహేశ్వరులకి ఆడ సంతానం ఎందుకు లేకుండా అయిపోయింది నేను కుర్చీలోంచి కింద పడినందు పని నా పక్కన ఉన్నాను ఏమండి స్వామీజీ ఆయన కావాలా కాఫీ ఏమన్నా తీసుకుంటారా అలా పడిపోయాయి ఇట్లా అయితే అంతే కాదండి ఆ ప్రశ్న విని పడిపోయాను నేను అని చెప్పుకొని మళ్ళీ సర్దుబాటు చేసుకుని నేను చెప్పాను ఏమండి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఇప్పుడే కలిసి వస్తున్నారా వాళ్ళు మీతో చెప్పారా వాళ్ళకి ఆనసంతానం లేదని అని అడిగాను ఇప్పుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరులకి ఆనసంతానం ఉందా లేదా కాదు ప్రశ్న అనసంతానం లేదని ఆయనకి తెలుసు ఎందుకు నేను చెప్పాలి నేను మీ డబ్బు మీరు భోజనం పెట్టకపోయినా ఒకర్వాత ఈ రకండి అలా మేము దెబ్బలు ఎక్కడం మటుకు బాగుండేసరికి అది అల్లా వచ్చి కానీ అలా అనుకుండా జాగ్రత్తగా ఆలోచించి ఏదో సమాధానం చెప్పాను మీరు చెప్పండి మీ ప్రజ్ఞలు మీ పెద్దలు మీకేమన్నా చూస్తే సమాధానం చెప్పండి నాకేమీ నాకు ఎప్పుడు అనిపించలేదు వీళ్ళకి ఆడపిల్లలు లేక పొద్దురు మగపిల్లలే కానీ ఆడపిల్లలు లేదని నాకు ఎప్పుడు అనిపించలేదు కానీ ఇలాగే ఉందని నేను నాకు తప్పలేదు వీళ్ళకి అందరూ మగపిల్లలే తప్ప ఆడపిల్లలు లేని ఒక్క మాట ఇప్పుడు బ్రహ్మదేవుడు ఉన్నాడంటే నారదుడు ఆయన కొడుకు దక్షుడు కశ్యపుడు వీళ్ళందరూ ఆయన కొడుకులు ఒక్క ఆడపిల్ల కూడా లేదే విష్ణు అయితే ఎంతసేపు మన్మధుడు కొడుకు లేకపోతే మనోహుడు కొడుకు అయితే ప్రజున్నుడు కొడుకు అనిరుద్ధుడు మనవుడేమో అని ఇలాగే తప్ప ఆయనకో ఆడపిల్ల కలవచ్చు కదా అది నేను శివుడికి కుమారస్వామిను గణపతి తప్ప ఆడపిల్లలు లేదా లేదు లేదు ఈ ఆయన తెలియదా లేదు ఎలాంటి పాయింట్ పట్టి ఏంటంటే నేను ఓటమిని అంగీకరించేసి నా దారిని నేను వచ్చేశాను మన పౌరాణికులు దీని మీద విమర్శ ఒక పీఠాధిపతి దీని మీద రిసెర్చ్ చేయడం ఓ ప్రాజెక్ట్ ఒకటి పెట్టచ్చు ఓ టెన్ ల్యాక్స్ ప్రాజెక్ట్ ఓ పండితులకి టెన్ ల్యాక్స్ ఫండ్ గ్రాంట్ ఇచ్చి ఈ ఇది రిసెర్చ్ చేయదగ విషయం ఏది హౌ ద సొసైటీస్ కాట్ ఇన్ నాన్ ఇష్యూస్ దాన్ని ఎవరు మరణిస్తారు మీరు ఇట్ నాట్ ఈవెన్ అన్ ఇష్యూ ఇష్యూ అయితే కొంచెం చర్చనే చేయొచ్చు విమర్శనా చేయొచ్చు దిస్ ఎర్ నాన్ ఇష్యూ వెరీ అమేజింగ్ థింగ్ అంటే ఆ మాయా శక్తి మాయ ఉన్నందు చూసారా దాని మహిమ చాలా గొప్పది అఘటిత ఘటన పటీయసి మాయా మళ్ళీ చెప్తాము సతహ సద్రూపమైన పరమాత్మకు ఆకాశము అనే రూపము లేదా ధర్మము ఆపన్నం ప్రాప్తమైనది అంటే సృష్టి అలా జరిగింది ఆ పరమాత్మ ఆకాశం కొంత ప్రకటమైనాడు అనమాట తూ దీనికి భిన్నముగా లౌకికాహలౌకికులు తార్కికాశ్చ తార్కికులు కూడా అనగా సాంఖ్యులు వైశేషికులు నైయాగికులు యోమ్ నకాశమునకు సత్తా సత్ అనే ధర్మమును అవగచ్చంది తలపోచున్నారు సత్యం ఇలా ఉంటే దానికి భిన్నంగా వాళ్ళు తలపోస్తున్నారు సత్యానికి ఆపోజిట్ గా వాళ్ళు తలపోస్తున్నారు ఈ నెల అనగా ఆ పొగపాటు మాయా అజ్ఞానమునకు ఉచితం తగిలింది ఇంకా వెనక రేటు చెప్తారు అజ్ఞానం అజ్ఞానం అంటే అలాగే ఉంటుంది అజ్ఞానానికి వ్యవస్థ ఏంటి జ్ఞానానికి ఒక తప్ప అజ్ఞానానికి రేసను రైము తో వ్యోమత్వమాపన్న వ్యోన్న సప్తాతులౌకికార్తికాశావచ్చి మాయా ఉచితం హితవిచారాక్వస్ విచారేణ విపర్యేతి తిత్యత సర్వం ప్రజ్ ఏం శ్రుతి విచారా ప్రాగ్యథసు విపలే తితిచారాయ భాసతే విచారేణ విపలెతి త చి్యత మళ్ళీ నేను కొంచెం వివరని చెప్పి శ్లోకంలోకి వస్తా ఇప్పుడు మనం విచారణ చేశాం విచారణ చేసిన తర్వాత ఈ పైన ఎప్పుడైనా మీకు గోల్డన్ నెక్లస్ అన అనబోయేప్పుడు ఈ విచారణ గుర్తుకొస్తుంది గుర్తుకొచ్చి వెంటనే ఏం చేస్తారు నెక్లెస్ ఈ గోల్డ్ లేదా ఓన్లీ నేను నెక్లెస్ ఈ గోల్డ్ అని తెలుస్తూ ఉన్నా అలాంటి ఎదరోడు కంగారు పడతాడేమో అని వాడిని వాని మీద ఉండే కృప చేత గోల్డెన్ నెక్లెస్నే అంటారు ఇప్పుడు చందనా బ్రదర్స్ గారు నెక్లెస్ ఈ గోల్డ్ అంటే అతను కంగారు పడతాడు అంచేత అతన్ని కంగారు పెట్టకూడదు కాబట్టి మీకు తెలుస్తూ ఉంటుంది నెక్లెస్ ఈ గోల్డ్ చదండి సో మీరు ఈ పైన మీరు ఆకాశాన్ని చూస్తారు అది దృష్టాంతం దృష్టాంతకంలోకి రండి మీరు ఆకాశాన్ని చూస్తారు చూసినప్పుడు మీకు పంచదర్శీ క్లాస్ గుర్తుకొస్తుంది గుర్తుకొచ్చి మీకు ఏమనిపిస్తుంది ఓ వాట్ మార్ల రెజర్వన్స్ అనిపిస్తున్నా ఆకాశం రేస్ చూస్తే ఇన్ఫినిట్ రిజర్వెన్స్ తర్వాత భూమిని చూసి మైదానాన్ని ఓ పర్వత శిఖరాన్ని చూస్తారు ఓ వాటర్ ప్రజెన్స్ అనిపిస్తుంది అలా అనిపిస్తుందా లేకపోతే ఏమన్నా ఈ శిఖరం పేరు అవుతుందని అడుగుతారు అంతకుముందైతే ఈ శిఖరం పేరు అవుతుంది అని అడిగింది ఇప్పుడు ఏమనిపిస్తుంది వాటెక్ ప్రెజెన్స్ అంటే నాకు అనుభవం అయింది ఈ అనుభవం నాకైంది అనుభవం ఏమిటంటే ఇక్కడికి బదరీనాథ్ వెళ్ళాం మనందరం వెళ్ళాం గత మంది కలిసి వెళ్ళాం వీళ్ళందరూ ఆ బదరిలో పితృతిథికి వెళ్ళారు నేను ఒక్కడనే వాళ్ళు నేను ఒక్క ఇంకేవాళ్ళు అక్కడే మిగిలిపోయాం నేను వెళ్ళలేదు పితృతిథి మాకిందుకు ఎందుకంటే వాళ్ళు గంటన్నర ఎంతో పుట్టుకున్నారు పితృతిథి ఈ లోపల మేము రూపులో కాసీ ఏదో తాగితే ఇక్కడే కూర్చుండిపోయాం కూ బయటకు వచ్చాను ఆ రూములోంచి బయటకు వచ్చా మధ్యలో ఖాళీ స్థలం చుట్టూ రూములు ఆ రూములోంచి బయటకు వచ్చేప్పటికీ అమేజింగ్ ఎక్స్పీరియన్స్ ఇటువైకో పర్వతమో ఇటువ పర్వతం హిమాలయాలు కదండి ఎంత పర్వతాలు అంటే మీకు ఈ తిరుపతి కొండలు ఇవి చూసిన వాళ్ళకి అల్లసలు తల తిరిగిపోయిట్లు ఉంటారు పర్వత చర్యలు తిరుపతి కొండలో ఇవి చాలా తక్కువ ఇప్పుడు చాలా చాలా ఎత్తు ఉంటాయి గణపతి కొండ ఎత్తు ఎత్తే కాదు అసలు ఇట్ జస్ట్ సోర్స్ ఇన్ టు ద స్కై అండ్ దెన్ ఇట్ ఇస్ సో బిగ్ సో వైల్డ్ అది ఎలా ఉంటుందంటే గుమ్మల్లోంచి కటకటాలగా ఉంది ఆ తలుపు తీసి అడుగు వేసేప్పటికేదో ముఖం మీద కొట్టినట్టు అనిపిస్తుంది ఆ పర్వతం దెన్ ఆశ్చర్యం నుంచి మీరు తేరుకునే లోపల ఇటువైపు అలాగే ఇంకో నేను అత్యాశ్చర్య మగ్గునుడని ఆ ప్రెసెన్స్ని ఆస్వాదిస్తూ ఉండగా ఒక ఆయన వచ్చి నాకు చెప్పాడు ఇది నర ఇది నారాయణ అని చెప్పాడు అంటే ఆ పర్వతాన్ని పెట్టుకున్న పేర్లని నేను అనుకున్నా పర్వతాన్ని పెట్టుకున్న పేర్లు ఉంటాయి నరుడు నారాయణుడు అంటే ఆయన ఒప్పుకోడు పర్వతాన్ని పెట్టుకున్న పేర్లు కాదు నరుడే ఈ పర్వత రూపంగా ఉన్నాడు నారాయణుడే ఈ పర్వత రూపంగా ఉన్నాడు సో దట్ ఈస్ టేకింగ్ థింగ్స్ టూ ఫార్ సో ఏమైపోయింది మీరు నరుడు నారాయణుడు అనేశారనుకోండి మీరు ఆ ప్రజెన్స్ మీరు కంప్లీట్గా మిస్ అయిపోతారు మిస్ అయిపోయి నరుడు నారాయణుడు అవతారాలు దాంట్లో నరుడు గొప్ప నరుడు తక్కువ నారాయణుడు గొప్ప అంటూ అలా పడిపోతారు ఆ ద్వైతంలో పడిపోతారు You go into a stream of imagination, whereas nāra nāra yana nāya mātala pakkhana bhatti, nāma rūpāla pakkhana bhatti, khanda nāya māta koda pakkhana bhatti, you keep the language away. Language interfere kākhoda, bhaśa interfere kākhoda. Nāma rūpāla nte adhvari, nāma nte language, rūpā nte shape. Don't allow the mental forms అండ్ లాంగ్వేజ్ కోయల్ ప్రక్రియ అప్పుడు మీకు ఏం మిగిలి ఉంటుంది ఆ సత్ మిగులుంటుంది మీరు కూడా ఉండదు మీరు కూడా సత్తులో విలీనమై ఉంటారు ఇట్స్ మాన్ వెల్స్ ప్రిసెస్ చూసారా ఏమైందాను కాబట్టి మీరు ఆ తత్వాన్ని విచారం చేసి పెట్టుకున్నట్లయితే మీకు మీరు కనుక ఆ ఫోకస్ కనుక సరిగ్గా ఉన్న సమయంలో మీకు ఏది అనుభవానికి వస్తుంది సత్ అనుభవానికి వస్తుంది ఎందుకని మీరు అటువంటి విచారాన్ని బాగా చేసి పెట్టుకున్నారు బట్టి మీరేం చేస్తారంటే చక్కగా శాస్త్రాన్ని అధ్యయనం చేయండి ఈ విచారాన్ని బాగా ఆకలింపు చేసుకోండి మీకు ఎక్కడ ఆకాశం యొక్క అనుభవము కలిగిన అంటే పర్టికులర్గా కలిగినప్పుడు అస్తమానం మీకు ఆకాశం ఆకాశం ఎప్పుడూ ఉంటుంది మీకు అనుభవం కలగాలి కదా ఆకాశానుభవం కలిగినప్పుడు ఆకాశము ఒక భూతము మిగతా భూతముల కంటే భిన్నమైనది అనే ఒక మెంటల్ ఫార్మ్గా దాన్ని చూడద్దు దాన్ని ఆ పరమాత్మ రూపంగానే చూడండి అని సలహా ఇస్తున్నారు ఓకే ఇప్పుడు చెప్తాం ఏవం ఈ విధముగా యత్ ఏ వస్తు యథార్థ వస్తువు అనగా సద్రూపమైన పరమాత్మ శృతి విచారా వేదాంత విచారము కంటే ప్రాక్ ముందు యథా ఏ విధముగా భాసతే కలబడునో విచారేణ వేదాంత విచారముచే విపర్యేతి కదా అదే నేనున్నా విచారం చేయకముందు బంగారు నెక్లెస్ అని అనిపించింది కానీ తీరా విచారం చేసిన తర్వాత నెక్లెస్ అనే నామరూపములతో కూడిన బంగారము అని తలకిందులైంది గోల్డెన్ నెక్లెస్ కాస్త ఏమైంది విపరీయతి నెక్లెస్ గోల్డ్ అయిపోయి అలాగే విచారం చేయడానికి ముందు మీకు ఆ సద్రూపమైన పరమాత్మ ఎలా కనపడింది ఆకాశం అదే పరమాత్మ ఏమీ అనుభవానికి రాలేదు ఆకాశము అనే అనుభవమే కలిగింది ఆకాశం అంటే ఇలా ఏమిటి ఆ అనుభవం యొక్క అర్థం ఏమిటో తెలిసినా చిన్న ఆకాశం అయితే ఊరగాయలు దాచుకోవచ్చు పెట్టి లోపల ఆకాశం అయితే బట్ట లోపలి పెట్టుకుని వేసి తాళాలు వేసుకోవచ్చు గోడలు ఆకాశాన్ని మనం సొంతం చేసుకుంటే దాని లోపల ఈ తోటి తిరిగి ఉండొచ్చు పెద్ద విశాలమైన ఆకాశం ఉంటే కొనేసీలు బిల్డింగ్లు పెట్టి డబ్బు సంపాదించవచ్చు అని అలా చూశారు తప్ప ఆకాశాన్ని పైకి చూద్దామంటే మనకంత ఖాళీ లేదు కింద ఉన్నటువంటి వ్యవహారాలు వీలు పైకేం చూస్తాం అంచేత జనాలు స్క్రైకేస్ చూడడం మానేశారు స్ట్రైకేస్ చూసి టైం ఎవరికి తర్వాత మీరు ఏదైనా రెండు మీద వాళ్ళతో స్ట్రైకేస్ చూస్తే సైకిల్ ఓడ మేర పడతాడు కాబట్టి వాతావరణం అలా ఉంది కాబట్టి స్ట్రై కేస్ ఇన్న లేషర్ ఎవరికీ లేదు అందరూ సంసారంలో బాగా పీకిల దగ్గర కూరుకుపోయి ఉన్నారు ఈ పరిస్థితిలో ఉండి శాస్త్ర విచారం చేసిన తర్వాత మీకేమనిపిస్తుంది ఈ బజార్లు దుట్టు తిరగడం అనవసరం మేడ మీదకి ఒంటరిగా పోదాము ఆ మేడ మీద ఉండాలి పైకి చూద్దాము అని పైకి చూస్తారు అప్పుడేమవుతుంది అంతకుముందున్న భావజాలమంతా తల్లకిరిందిలై మీరు ఆకాశంలోకి మీరు చూస్తే ఆకా పైకి ఆకాశంలోకి చూస్తే మీకు ఆత్మానుభవము కలిగి తీరుతుంది మెడిటేషన్లో పెళ్ళిపోతాను ఎందుకంటే ఎంతవరకు ఉంది ఆకాశం ఉంది ఉంది ఉంది ఉంది ఉంది ఉంది అనంతము వరకు ఉంది ఉన్నదే ఆకాశం మీరు పెట్టుకున్న పేరు అనంతమైన ప్రెసెన్స్ అని ఆ విధంగా దర్శిస్తారు కాబట్టి మీరు అంతకుముందు భేద దృష్టితోటి లౌకిక దృష్టితోటి దేనిని దర్శించారో అదే అక్కడ ఉన్న వస్తువు పరమాత్మయే కానీ మీరు ఎలా దర్శించారు భేద దృష్టితోటి లోక దృష్టితోటి దర్శించారు ఇప్పుడు అది కాస్త తలకిందులు అవుతుంది ఈ లోక దృష్టి భేద దృష్టి వెనక్కిపోయి మీకు ఆ పరమాత్మ యొక్క అనుభవము కలుగుతుంది అవునండి తత అందువలన వియత్ ఆకాశము తత్ ఆ పరమాత్మ సద్రూపమైన పరమాత్మ అని చావన చేయబడుగాక కాబట్టి ఈ విచారం చేయని వాళ్ళు ఆకాశం అని అది భూమి గట్టే భిన్నమని ఓ భూతమని లోకంలో ఉంటుందని దానివల్ల మనకేమో ఉపయోగం లేదని ఆకాశాన్ని అమ్ముదా ఉంటే కొనివాడేవడో వేడని బిజినెస్ చేయటానికి పనికిరాదని యూస్లెస్ ఐటమ్మని అని ఇలా చూసుకుంటూ ఉంటారు లోకంలో జనులు కానీ మీరు మాత్రం అలా చూడకండి ఆకాశాన్ని ఎలా చూడాలంటే చేప దృష్టాంతం పెట్టుకోవాలి చేప సముద్రాన్ని ఎలా చూస్తుంది తన సర్వస్వం అనంతమైన సముద్రమే కానీ చేప సముద్రానికి భయపడదు అనంతంగా దాన్ని భయపడదు ఎందుకంటే తనకు తను నిలబెట్టేది సముద్రమే సముద్రం తప్పించేమీ లేని లేదు చేపని దేవుడికి దండం పెట్టమంటే దేని దండం పెడుతుంది సముద్రానికి దండం పెడుతుంది అలాగే మనం కూడా ఆకాశరూపంగా ఉన్నటువంటి పరమాత్మను మనో అనుభవానికి తెచ్చుకోవాలి చేతనే దిగంబర శబ్దం అలాగే వచ్చింది దిగంబరుడు అంటే మన పౌరాణికులు దాన్ని పాడు చేసి పెట్టారు పౌరానిక్లో ఏం చేశారంటే బట్టలు లేకుండా ఉన్న మగ అడిగింది దిగంబర పుల్లింగం కూడా పైగా ఆ రకంగా దాన్ని ఎప్పుడైతే పెట్టారో అప్పుడే అది పాడైపోయి అప్పుడే అది బాగా దెబ్బతి చేసి సో ఒక ఈ దిగంబర దాని మీద పద్యం అమ్ముతున్నాడు నేను చెప్పాను ఏంటి ఆ పద్యం ఏమిటి పూర్తి చేయగలి నువ్వు ఆ పద్యంలో దేవుడు అంటే బట్టలు లేకుండా ఉంటాడని మొగాడు బట్టలు లేకుండా ఉన్న రూపంగా ఉంటాడనే విధంగా నువ్వు ఆ ఏదో చెప్తున్నట్టున్నావు అది కాదు చాలా అసందర్భంగా ఉంటుందో అలా చెప్పకు బాగుండదు వినడానికి కూడా బాగుండదు అని నేను కోకం వేసాను మరి అంటే ఏమిటంటాను దిగంబరుడు మరి అలా ఉంది కదా అంటే అలా ఉండడా ఏమిటా తెలుసుకోలేదని చెప్పు అలా ఉందంటావేటి దిగంబరుడు అంటే ఈ ఆకాశమే వస్త్రముగా గలవాడు అంటే ఈ బ్రహ్మాండమే పరమాత్మ యొక్క దేహమైతే వస్త్రము ఏమిటవుతుంది ఆకాశము అలా అర్థం చేసుకోవాలి కానీ దాన్ని మరీ ఫిజికల్ షేప్లోకి పట్టుకొచ్చేయకూడదు అని నేను పోకణేశాను కాబట్టి మీరు ఆకాశాన్ని ఆ పరమాత్మ యొక్క సద్రూపమే ఆకాశముగా గ్రహింపబడుతోంది అది అది వాస్తవంలో ఆకాశం కాదండి అది పరమాత్మ యొక్క ప్రెసెన్స్ ఆ విధంగా మీరు తెలుసుకోండి సరిపడిందండి అర్థం ఇంకోసారి చెప్పేద్దాం కేవం ఈ విధముగా యత్ ఏ వస్తు సద్రూపమైన పరమాత్మ శృతి విచారాత్ ఆత్మవి శాస్త్ర విచారము కంటే రాక్ ముందు యథాభాసతే ఎలా విచారే శాస్త్ర విచారణ చేత రేపది ఏంటి ఇప్పుడు మీరే చెప్పండి మీరు వేదాంతం అధ్యయనం చేయకముందు రాముడు వేరు కృష్ణుడు వేరు శివుడు వేరు అని అనుకున్నారా లేదా ఇప్పుడు ఎలా అనుకోరు కదా ఇప్పుడు ఎలా అనుకోరు కదా ఇప్పుడు ఏమనుకుంటారు రాముడన్నా ఆ పరమాత్మయే పరమాత్మయే బ్రహ్మన్నా పరమాత్మయే రేపొద్దు ఇంకోడెవడో వస్తాడు వాడు ఆ పరమాత్మ ఒక కొత్త పేరు ఒకటి పట్టుకొస్తారు ఈషా అన్నారు ఆ పరమాత్మ మహారాష్ట్ర వాళ్ళు ఆ ఈషాను తెరగేసి సో పేరు మార్చారు కదా పేరు మార్చినా ఆ జీసస్ అనే మాట కూడా ఇక్కడి వచ్చింది జకారానికి ఎకారానికి సంబంధం జీసస్ అంటే ఈశా అని పంజాబ్ వాళ్ళు జకారాన్ని జకారంగా పలుకుతారు వాళ్ళు యోగ్ అనరు జోగ్ అంటారు మన్ జోగ్ మన్ జోగ్ కరీం అంటారు మన్ జోగ్ కరేనంటే మనోయోగాన్ని చేసుకున్నామని అర్థం జోగ్ అంటే యోగ్ జోగి అని మీరు విన్నారు కదా జయ వై కింద పలుకుతుంది అది కాదు జనరల్ కాబట్టి జోగి అంటే యోగి రామజోగి అంటే రామయోగి కాబట్టి జీసస్ని ఈషా చేయండి కదండి ఈషా అయితే ఏమైంది ఈశ్వరుడమే ఈశా నుంచి జేసస్ వచ్చింది కాబట్టి వాట్ ఎవర్ మేము కొత్త కొత్త పేర్లు వస్తూ ఉంటాయి వచ్చిన తత్వము అది అని మనకు తెలుస్తూ ఉంటుంది విచారం మహిమ అది ఎనీవే ఇక్కడ కమింగ్ టు దిస్ ప్రెసెంట్ పాయింట్ పృథివీ అంటే ఇట్ ఈస్ ద ప్రెజెన్స్ యాజ్ పృథివీ ప్రెసెన్స్ యాజ్ ఆ అలాగే బియత్ ప్రెసెన్స్ ఇట్స్ ఇన్ఫినిట్ ప్రెసెన్స్ మార్గలస్ ప్రెజెన్స్ వెరి సెటిల్స్ ఆ విధంగా మీరు భావన చెయ్యండి ఏం శ్రుతిచారాగ్యవస్ భాసతే విచారేణ విపర్యేతి తతస్తిత్యం వియత్ ఆ తతస్త చింతట వీటికి మీకు అర్థం నేను చెప్పలేదు చెత్త తత అందువలన అందువలన అంటే విచారము వలన వియత్ ఆకాశము తత్ ఆ సూపమైన పరమాత్మయే అని చింత్యత భావన చేయబడవలను మంచిది చూడండి శ్లోకాలు వీటిని అన్వయించడంలో కొంచెం క్లేశం ఉంటుంది మీరు సంస్కృతం జాగ్రత్తగా చూస్తే కానీ అన్వయం రాదు ఇక ఇదే టాపిక్ అండి ఈ నేను కొంచెం సాగతీస్తున్నారు అయినా మనకి ఈజీగా వెళ్ళిపోతుంది ఎందుకంటే మనం దాన్ని స్టడీ చేసేసాం కనుక సద్వత్వధిక వృద్ధి ర్మిోమ్స్టుత యా స సత పృథికిమాత్మకం సద్వస్వధివృత్తిోమ్స్మ యా సత పృథక్ూహికిమాత్మకం సద్వస్ అధికవృత్తి ధర్మీ వ్యోన సృథి వ్యోమా కిమాత్ త్మకం కారే కారే అహంకారములో ఉండే కారము అదే ప్రథం కారే ముందు కొంచెం ఇది అర్థం చేసేసుకుంటే శ్లోకం ఫినిష్ అయిపోతుంది చూడండి ధర్మీ ధర్మము ధర్మి అంటే ధర్మములు గలది ఒక ధర్మం కావచ్చు అనేక ధర్మములు కావచ్చు ధర్మము అంటే నేను చెప్పిన ఇంగ్లీష్ పదాలు కరెక్ట్ గా కుదురుతాయి సబ్స్టాంటివ్ అంటే ధర్మి ఎట్ బ్యూట్ అంటే ధర్మము తెలిసిందండి సో ఇప్పుడు ఇప్పుడు బంగారం దృష్టాంతం తీసుకోండి బంగారము నెక్లెస్ అని ఉన్నాయనుకోండి దీంట్లో ఏది ధర్మి ఏది ధర్మము అనే చర్చ వచ్చినప్పుడు మీరు ఎలా వ్యాపించి ఉన్నది ధర్మి కేవలము ఒకచోట పరిమితమై ఉన్నది ధర్మము అని మీరు తెలుసుకోవాలి ఇప్పుడు నెక్లెస్లో ఏముంది బంగారం మీరు కంకణం అన్నప్పుడు ఏముంది బంగారం ఉన్నది చూడామణ అన్నప్పుడు ఏముంది బంగారం ఉన్నది కాబట్టి బంగారము ఆ సర్వత్రా వ్యాపించి ఉన్నది వేరే నెక్లెస్ అనేది ఇక్కడే ఉంది ఇంకెక్కడా లేదు నెక్లెస్ అంటే ఇదే అది అది కాదు అది నెక్లెస్సా కాదు అది నెక్లెస్సా కాదు అది నెక్లెస్సా కాదు వేరే బంగారు ఇది బంగారం ఇది బంగారం ఇది అధికముగా వ్యాపించి ఉన్నది ధర్మీ సబ్శాంతి కేవలం ఒక చోట పరిమితమై ఉన్నది ధర్మం మీరు తెలుసుకోవాలి ఏమండి ఇప్పుడు పృథివీ ఉన్నది ఆపహ ఉన్నది వాయు ఉన్నది అగ్ని ఉన్నది ఆకాశ ఉన్నది దీంట్లో వ్యాపి ఏది ఉన్నది సత్ సరే పృథివీ అన్నది కేవలం ఇదే పృథివీ ఇంకా ఏది పృథివీ కాదు కాబట్టి వ్యాపి అయిన సత్తుకి పృథివీ అనేది ధర్మం అవుతుంది తప్ప వ్యాప్యమైన పృథివీకి వ్యాపి అయిన సత్తు ఎన్నడూ ధర్మము కాదు ఇది ఒక విషయం ఇంకా రెండో విషయం ఏది ధర్మి ఏది ధర్మము అన్నప్పుడు ఇంకొక అంశం మీరు గమనించాలి ఇప్పుడు నెక్లెస్ను బంగారము ఉన్నప్పుడు నెక్లెస్ని మైనస్ చేస్తే ఏం మిగిలింది బంగారం మిగిలింది నెక్లెస్ బంగారము అనే కాంటెక్స్ లో నెక్లెస్ మైనస్ నెక్లెస్ ఏం మిగిలింది బంగారం మిగిలింది మైనస్ బంగారం ఏం మిగిలింది ఏమి మిగిలిన కాబట్టి బంగారము ధర్మి ధర్మాలు వస్తాయి పోతాయి ధర్మం వచ్చినప్పుడు ధర్మికి ధర్మి ఆ ధర్మాన్ని తన ముందు ప్రకాశింపజేసుకుంది ధర్మం పోయినా ధర్మి అలా మిగిలి ఉంటుంది అదేవిధంగా పృథివీ ఉన్నది పృథివీ ఉన్నది ఆకాశము ఉన్నది అగ్ని ఉన్నది వాయువు దీని ఎందు ఉన్నది ధర్మి పృథివీ వాయువు ఇత్యాధులు ధర్మము మీరేం చేస్తారంటే ఉన్నది పృథివీలోంచి ఆ ఉన్నది అన్నది తీసేశారనుకోండి అప్పుడు పృథివీ బతికేమవుతుంది ఏమీ కాదు అన్నది అనే మాట తీసేసారనుకోండి అది ఏమవుతుంది అది నాస్తి అయి కూర్చుంటుంది ఇప్పుడు కొమ్ము లేదు మనుష్య శృంగము లేదు ఆ లేదీకి ఈ లేదీకి తేడాక చెప్పండి లేదు ఏ ఏదైనా లేదు లేదు లేదు లేదు అంటే ఇక్కడ లేదు ఇక్కడ కొండ లేదు ఆ లేదికి ఈ లేదికి తేడా ఉంటుంది కాబట్టి అసలు లేదు అనేది ఒక తత్వమే కాదు నేను ఇంక ఆడవలసిన అలా అన్నాను బట్ దర్ ఇస్ నాట్ ది లేదు అనేది ఒక తత్వమే కాదు అదొక వస్తువే కాదు లేదు అంటే లేదు ఉన్నదానికి ఆపోజిట్టే తప్ప అది ఏది కాదు కాబట్టి బంగారమునకు నెక్లెస్ సత్తుకి పృథిని ఎలాంటిది బంగారం లేకుండా నెక్లెస్ ఎలా అయితే అసలు మనుగడ లేనిదైపోతుందో ఆ సద్రూపమైన పరమాత్మ లేకుంటే అసలు పృథివీకి మనుగడయే లేదు కాబట్టి పృథివీ అంటే సద్రూపమైన పరమాత్మ ఉంది ఒక ధర్మము ఇక్కడుందో ధర్మం ఆకాశము అంటే పరమాత్మకు ఇంకొక ధర్మము ఇది వాయువు అంటే సద్రూపమైన పరమాత్మకు మరో ధర్మము అదిగో గాలి గాలి రూపం చర్మానికి తెలుస్తూ ఉంటుంది కాబట్టి సర్వం కలిమిదం బ్రహ్మ అంటే అది మరో అర్థం తెలిసింది కదండి ఇప్పుడు శ్లోకం ఫినిష్ చేసేద్దాం ఇంకేం పనిని చాలా తేలికైపోయింది సద్వస్తువు సద్రూపమైన యథార్థ వస్తువు అంటే పరమాత్మ వస్తువు వస్తువు అంటే ఉన్నదాన్ని వస్తువు అంటారు ఇప్పుడు బంగారము నెక్లెస్లో వస్తువు అనే టైటిల్ ఏంకి ఇస్తారు మీరు బంగారానికి ఇవ్వాలి నెక్లెస్కి ఇవ్వకూడదు నెక్లెస్ మీకు నచ్చ నచ్చుబ కాలేదు ఫ్యాషన్లు మారిపోయాయి అనుకోండి ఆ నెక్లెస్ ఏమవుతుంది అది మారిపోయి ఇంకోటి ఏదో అవుతుంది చూడామని కింద తయారు చేసుకుంటాం నెక్లెస్ కాబట్టి బంగారం ఎక్కడికి కాబట్టి ఎప్పుడు ఉండేదాన్ని వస్తువు అంటారు ఓకే సద్వస్తు సద్రూపమైన పరమాత్మ అనే వస్తువు అధిక వృత్తిత్వ అధికాంశముల ఎందు ఉంటున్నది కనుక అంటే దాని అభిప్రాయం అధికాంశం ఉంటే ఆకాశంలో మాత్రమే కాక ఆకాశము కంటే అధికంగా పృథివీ వాయువు అప్పు అన్నిటి ఎన్నో ఉంటుందని అభిప్రాయం ఉంటుంది కనుక ధర్మి ధర్మి అగును తూ దీనికి భిన్నముగా వ్యోమ్న ఆకాశమునకైతే ధర్మత ధర్మత్వమే కాబట్టి సద్రూపమైన పరమాత్మయే ధర్మీ సత్సాంతు ఆకాశాన్ని ఆకాశం యొక్క లెవెల్ ఏమిటి ధర్మమే దాని లెవెలు దాని కాబట్టి ధర్మికి ధర్మానికి ఉండే తేడాన్ని మీరు తెలుసుకోవాలి ఇప్పుడు పచ్చని చొక్కా అనే అంటారా లేదంటే చొక్కాదే రూపంగా ఉన్న పచ్చుపు పచ్చన్న రంగు అంటారా పచ్చని చొక్క అంటారు పచ్చని చొక్కా అన్నప్పుడు చొక్కా పెరుక్కుంటారా పచ్చని తురుక్కుంటారా చొక్కా పెరుకుంటారు పచ్చని సెక్షాలిటీ ఎలా అవుతుంది అవ్వదు ఈ చొక్కా పచ్చగా ఉంది ఇంకో చొక్క చొక్కాయే కానీ ఎలాగా మరో పక్క తెల్లగా ఉంది కాబట్టి ఈ రంగుల్ని ఎలా అయితే వచ్చిపోతూ ఉంటాయో ఈ ధర్మములు కూడా అలాంటి అదే సత్ ఇప్పుడు ఆపహ ఉందనుకోండి వేడి చేశారనుకోండి వాయుహో అయి కూర్చుంటుంది కానీ ప్రజెన్స్ మాత్రం సేమ్ సేను మంచి ధియా బుద్ధితో సతహ సత్తునకు వ్యోమా ఆకాశము కిమాత్మకం ఏది స్వరూపముగా గలది బ్రూహి చెప్పుము ఏమంటే నెక్లెస్ నుంచి బంగారం మైనస్ చేసేసాం ఇప్పుడు దాని స్వరూపం ఏమిటి చెప్పండి నెక్లెస్ యొక్క స్వరూపం ఏమిటి చెప్పండి మైనస్ బంగారం ఏమిటి చెప్పండి ఏక సున్నా ఇప్పుడు నెక్లెస్ని మీరు ఎలా ఊహం చేయాలంటే ఒక మోల్డ్ తీసుకోండి ఆ మోల్డ్లో బంగారాన్ని పోస్తే నెక్లెస్ షేప్ వచ్చిందని అనుకోండి ఆ బంగారం నేను పోయినా ఇంక మీకు నెక్లెస్ ఏమి ఆ మోల్డ్ని తీసేస్తా నెక్లెస్ షేప్ ఉంది కదా బంగారం పోస్తే నెక్లెస్ అవుతుంది ఆ నెక్లెస్ ఇస్తే మీరు మనలో పెట్టుకుంటారు ఓకే ఇప్పుడు నేనేం చేస్తానంటే ఆ మోల్డ్ ఇస్తాను మీకు దాంట్లో బంగారం పోయలేదు మోల్డ్ ఇచ్చారు ఇప్పుడు మీరు నెక్లెస్ పెట్టేసుకోండి ఎలా పెట్టుకుంటారంటే ఆ మోల్డ్ని ఇలా ఇలా కొట్టేస్తే లోపల ఉంటుందిగా నెక్లెస్ అది పెట్టేసుకోండి అర్థమవుతుంది దృక్సాహితం పెట్టుకోండి కదా ఏమి డబ్బు అంటే అక్కడ ఏం లేదురా బాబు పెట్టుకోవడానికి దాని స్వరూపం ఏమైనా ఉంటే కదా పెట్టుకోవడానికి కాబట్టి ఆ ప్రెజెన్స్ని తీసేస్తే పృథివీ పృథివీయే కాదు కాబట్టి పృథివీ మీద కాదు నీ ఫోకస్ ప్రెజెన్స్ మీద పెట్టు అప్రెజెన్సే పరమాత్మ అర్థమేంటి కదండి సద్వత్వధివృత్తి ధర్మివ్యోం నష్టు ధర్మత ధియా సత పృథక్కారే బ్రూహివ్యోమకిమాత్మకం ఒక చిన్న ధ్యానాన్ని చెప్తాం ధ్యానాన్ని చేసేటప్పుడు ఇంతకు ముందు చేసిందే చేస్తున్నాము అని ఆ స్మృతి నుండి ధ్యానం చేయకూడదు మెమొరీ నుండి ధ్యానాన్ని బిల్డ్ చేయకూడదు అలా చేస్తే అది ఆంతరికమైపోతుంది స్మృతి మెమొరీ దానినే పక్కన పెట్టండి అది ఎలాగా నడగద్దు జస్ట్ డు వెయిట్ నో మెమొరీ ఈ జనరల్ సెన్స్ మెమొరీని పక్కన పెట్టి దిస్ బాడీ నిటాదుగా పెంచున్నాము దాంతో ఒక సావధానత వస్తుంది ఈ సావధానత ఈ అలర్ట్నెస్ ఫ్రెష్గా ఉంటుంది ఫ్రెష్ అలర్ట్నెస్ ఇప్పుడు ఫ్రెష్ అది దానికి మెమొరీని జోడిస్తే ఎప్పుడు ఉండేదే కదా అనిపిస్తుంది కానీ అలా కాదు అలా ఫ్రెష్ ఒక థౌజండ్ టైమ్స్ చేసినా సరే ఈ అలర్ట్నెస్ ఇట్ ఈజ్ ఫ్రెష్ నెవర్ ఫ్రెష్ ఎందుకంటే మెమొరీ లేదు కనుక ఫ్రెష్ రిలాక్సేషన్ కూడా ఎప్పుడు ఫ్రెష్గా ఉంటుంది ఎప్పుడు ప్రజెంట్ మూమెంట్ లో ఉంటుంది ఫ్రెష్ గా ఉంటుంది భుజములను చేతులను రిలాక్స్ చేసుకుని పెడవులపై చిరునవ్వు ఉంచి చిరునవ్వు కూడా ఎప్పుడు ఫ్రెష్గా ఉంటుంది చిరునవ్వుకి పాతబడ్డడంతో ఏమి ఉండదు ఎప్పుడు కొత్తగా నేను నిత్య నూతనంగా అలాగే కన్నులను అలవకగా మూసి ఇప్పుడు ఆకాశమును ధ్యానము చేయాలి ఆకాశము యాజ్ స్పేస్ ఆకాశమును ఆకాశముగానే ధ్యానం చేయాలి ఈ గదిలో నా చుట్టూ ఆకాశము గల చుట్టూ ఉన్న ఆకాశాన్ని భావన ఎలాగా అని అడుక్కడ ఆకాశాన్ని భావన చేయటమే ఆకాశాన్ని భావన చేస్తూ ఉంటే రూపము లేకున్నా ధ్యానము చేయవచ్చును అనే అనుభవం మీకు కలుగుతుంది ఆకాశానికి రూపం లేదు కానీ నేనిప్పుడు ఆకాశాన్నే నేను ధ్యానం చేస్తూ ఉన్నా సమస్య ఏం నో ప్రాబ్లం ఈ గదిలో నా చుట్టూ ఉన్న ఆకాశాన్ని ధ్యానం చేసుకున్నాను దీన్ని మరికొంత విస్తరిస్తాను గది దాటి బయట అంతటా వ్యాపించి ఉన్న అట్మాస్ఫియర్ స్కై వినీలమైన ఆకాశం స్కై పక్షులు ఎదురుతూ ఉంటాయి ఆకాశంలో విమానాలు సంచరించే ఆకాశం గాలి బీచ్తో ఉండే విశాలమైన ఆకాశం అంతరిక్షం అంతరిక్షమును భావన చేయాలి ఈ ధ్యానాన్ని మరింత విస్తరిద్దాము ఎలాగంటే గ్రహములు సూర్యచంద్రులు నక్షత్రములు వీటినన్నింటినీ కలిగి ఉన్న అనంతమైన ఆకాశం the infinite dips of space agard the akash non tarangik akash బ్రహ్మాండములంతమూ తనలో మూడ్చుకుని ఇంకా కూడా వ్యాపించేలా అవకాశం astangariyo yu akashanu ikset prasan unik endam unik satil very subtle presence దట్ కంటేన్స్ ద ఎంటైర్ యూనివర్స్ సత్ అస matruve galadu the infinite presence alone is that alone is చేస్తారు నా లోపల కూడా అదే సత్ ఉన్నది వాస్తవంలో లోపల బయట అనే భేదం లేకుండా అంతా అదే సత్ The presence, the one infinite presence, the one infinite presence. Shantika. Relax. Kalu muskmi vishrantika. Indadabha. A presence roopanga. Indadabha. When you contemplate upon the presence, you become the presence. You become one with the presence. i meditate on the presence by becoming one with the presence or as i meditate on the presence i lose myself in the presence మెల్లగా కమింగ్ ప్రసాదం తీసుకుని వెళ్ళండి